సం ఒక్కొక్కదాన్ని దాటుతూ వెళ్ళాలి చూస్తూ తెలుసుకుంటూ అనుభవిస్తూ దాని యొక్క ప్రభావం ఎంతుందో అనుభూతమైనప్పుడు మాత్రమే దాంట్లో గుణదోషాలు తెలుస్తాయి అందుకని ప్రపంచంలో అందరినీ ఏమేమన్నా డైరెక్ట్గా బ్రహ్మచర్యం నుంచి సన్యాసానికి వెళ్ళడానికి వీళ్ళేదాన్ని ఎందుకని వీళ్ళ పనికిరాక ఆ పరిణామం పూర్తి కాలా ఆ వికాసం రాలా కాబట్టి ఏం చేయాలి నువ్వు ప్రపంచంతో సంయోగ వియోగాలు చెందాలి ఘటన విఘటనాలు జరగాలి ఆ పరిణామం పొందాలి పొందినాకే ఆ భోగ లక్షణం పోతుంది లక్షణం అది అండి ఎట్లా అయితే ఒక పిల్లవాడి ముందు తినుబండారాలు పెట్టారండి పుస్తకాలు కూడా పెట్టారండి బంగారం కూడా పెట్టారండి వాటి దృష్టి తెరిమి పడింది ఏ వాడి దృష్టిలో మిగిలిన భోగి అర్హత లేదు వాటికి అర్థమైందా ప్రపంచంలో ఆ మూడు ఉన్నాయా లేవా కాని వాడికి అదే ఎందుకు స్మరించింది ఆ భోగి లక్షణం దాంతో ఉంది రమించడం లక్షణం దాంతో ఉంది అదే కొద్దిగా ఆ ఎదిగాడు ఎదిగితే ఏమైంది తినుబండారాలు ఉన్నా ఆకలి లేదుగా ఆకలి లేనప్పుడు ఏమయ్యాడు బంగారం జోలికి వెళ్దామా లేకపోతే విలువ తెలిసింది ఇప్పుడు విలువ తెలిసేటప్పటికేం కావాలన్నాడు పుస్తకాలు విలువైనవా బంగారం విలువైందా బంగారం విలువ తెలియటప్పుడు అంతేనా కాదా పుస్తకాలు విలువైనవి అప్పుడు భోగి ఇటు తిరిగాడు అప్పుడు భోగి లక్షణం మారిందా అదే మారలా అర్థమైందా భోగి పోయాడా ఇంకా ఎదిగాడు ఇంకా ఎదిగేటప్పుడు బంగారం విలువైందని తెలిసింది అప్పుడు రెండు పక్కన ఎదురకుండా లేవా ఉన్నాయి కానీ దృష్టి అంత పెట్టాడు ఇప్పుడు విలువైందని మీద పెట్టాడు మరి విలువైంది ఆ భోగ లక్షణం పోయిందా పోలేదు యోగి కాలేదుగా మరి యోగి అంటే ఎవడు అవి ఎదరకుండానే ఉన్నాయి వాటికి విలువ లేని అయిపోయావు ప్రపంచంలో ఎన్నైతే విలువైనవి అంటున్నావో యోగ లక్షణంతో చూసేటప్పుడు ఏమైపోయావు అవి విలువ లేనివైపోయావు ఎవరు మారో ఇప్పుడు ప్రపంచం మారిందా ప్రపంచం ఇప్పుడు అట్లాగే ఉంది వాటిలో కలిసి ఆ రసానుభూతిని పొందేటటువంటి లక్షణం పోయింది జీవిత చరం ప్రధమాంకల్లో ఉన్నట్టు చరమాంకల్లో ఉన్నావా లేవుగా కానీ చరమాంకల్లోకి వచ్చినప్పటికీ భోగ లక్షణం పోయిందా అది పోల మరి ప్రయోజనం ఏంది ఇంకా నేను అనుభవించవలసింది మిగిలేవుంది భోగికి ఎప్పుడు వాణ్ణి పరిగెట్టిచ్చేది ఇంకా అనుభవించవలసింది యోగ లక్షణం ఏంటి నేనే బాగా నాలో నేను రమించాలే గాని నాకు అన్యమైన దాంట్లో నాకు అవసరం లేదు వీడు యోగి మరి అట్లా మారాలా ఎప్పటికైనా పరిణామంలో మారితేనే కదా నువ్వు పురోగమనించినట్టు లేదండి జంతువుల కంటే నేను బాగానే ఉన్నా తో జంతువులతో పోల్చుకున్నావు ఏమయ్యావు భోగే సత్యం ఇంద్రియ జ్ఞానమే సత్యం ఇంద్రియాల వల్ల కలిగే సుఖమే సత్యం అదే ఇంద్రియాల వల్ల కలిగే వేదనలే సత్యం ఆ వేదనల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నమే సత్యం మరణ జన సత్యం అది భోగి యొక్క స్థితి అదే ఎదిగితేమయ్యావు అయ్యో ఇది అంతా వృధా కదా అనుకోవటల్లా చిన్నప్పుడు చదివిన పుస్తకాలన్నీ ఇప్పుడు కనపడ్డాయి అండి ఏం చేస్తాం వాడిని ఏ ఫర్ యాపిల్ బీఫర్ బ్యాడ్ పుస్తకం దాచిట్టుకున్నావు అప్పటికి ఇప్పుడు కనపడింది ఏం చేస్తాం అన్నా కదా కనీసం ఇప్పుడు ఏమనుకుంటావు ఎవరికైనా ఇచ్చేస్తే ఉపయోగపడేవాడికి వాడికి అన్నా ప్రయోజనం రోజు నుంచి దాన్ని అట్టే పెట్టుకున్నావా యోగి ఉపరమ్యతే విరమి విరమిస్తాడు తన స్వస్థితి వైపు నడుస్తాడు అది ఉపరమ అంటే స్వస్థితి వైపు వెళితే ఉపరమించటం బహిరంగం వైపు వెళితే రమించటం మరి నీవెవరివి రమయ తీతి రామ స్వస్థితిలో నువ్వు రామశబ్దానికి కానీ బహిరంగం వైపు వెళ్ళటం వల్ల రాముడిగా ఉండవలసిన వాడువి కాముడి వైపు రాముడు ఉన్న చోట కాముడు ఉండునా కాముడు ఉన్న చోట రాముడు అన్నాడు జాగరాజు భోగి యోగి రెండు ఒకేసారి కుదరదయా ఒక అదిగాలో ఎదిగాలో తేల్చుకోవాల విచక్షణా జ్ఞానం రావాలియా విచక్షణా జ్ఞానం లేకపోతే ఏది భోగమో ఏది యోగమో గుర్తించలేవు ఇప్పుడు సమస్య అదే నాకేమన్నా సరే మీరు చెప్పాల్సిందేనంటుంది రెండు ఒక చోట ఇసుకలోనే ఇనపరచన కూడా ఉందండి అయస్కాంతాన్ని దొరికించామంటూ ఇటు ఇసుక పక్కకపోయింది ఇనమరచన ఆకర్షించింది మరి ఎట్లా వచ్చింది రెండు ఓ చోట్లేవా ఇది యోగ పద్ధతి ఇదే ప్రపంచమే కానీ ఆత్మదృష్టితో చూసావు స్వస్థితిలోంచి చూసావు నీకు కావాల్సింది ఆ అయస్కాంతాన్ని ఏది ఆకర్షించిందో దాన్ని స్వీకరించింది మట్టిని వదిలేసి మట్టిలోనే ఉంది కదండి అది కూడా అంటే ఏది విలువ అయిందో తెలుసుకోవాలా అక్కర్లేదు అట్లా విలువ ఆధారితంగా నువ్వు జీవించినప్పుడు ఏమయ్యావు విచ విచక్షణ జ్ఞానం పెరగల అదే విలువను ఆధారంగా చేసుకోవాలా అప్పుడేమయ్యావు ఇంద్రియభోగమే సత్యమై కూర్చో ఇంకొంచెం ఎనగాలి ఇప్పుడు యోగి నుంచి జ్ఞానివయ్యావు అప్పుడేమన్నాడు మరే మట్టి బంగారం ఒకటే కదా వేరు వేరుగా ఉన్నాయి అక్కడ నాకు మట్టికి లేని విలువ బంగారానికి ఎలా వస్తుంది అక్కడ ఆధార విమర్శ దీన్ని ఏమన్నారు ఆధార విమర్శ అసలు ఎవరు దీనికంత ఆధారం అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడమే జ్ఞానమోగంలో ఏమన్నాడు ఈ ఆధార ఆధాయ విమర్శ జోలికి రాడు అంత విచక్షణ జ్ఞానం లేదు అంత వివేకం లేదు ఎంతసేపు దాంట్లో నుంచి బయటపడి తన స్వస్థితిలో ఉంటే చాలు ఆ రక్షించబడిన స్థితిలో ఉంటే చాలు ఆ క్షేమ స్థితిలో ఉంటే చాలు ఆ చెదిరిపోని స్థితిలో ఉంటే చాలు ఆ నిలకడ చెందిన స్థితిలో ఉంటే చాలు ఎట్లా అనుకుంటాడు యోగిగా ఆ మృత్యుభీతి నుంచి బయటపడితే చాలు ఇది యోగికి భోగికి ఇంకొంచెం ఎదిగాడు ఎదిగి జ్ఞానయ్యాడు జ్ఞానైన వాడు ఏం చేసేటప్పుడు అరే అసలు ఈ సృష్టికి ఆధారమేది ఆధార ఆధేయ విమర్శ చేసి చూస్తే ఈ అనంత సృష్టికి ఆధారమేది ఈ విశ్వానికి ఆధారమేది నాకు ఆధారమేది ఈ పరిశీలనలో పడ్డాడు इला परशील वे वे बहिर्मुखला अंतर्मुखों के, अंतर के प्रश्न आधारा विचारण चेयर बहिर्मुखला अंतर्मुखला मिला अलवा प्रकार बहिर्मुख लूसी वे एम दरकल एंत चूस आधेयमे कन ग आधार दर्शन कल नीन आधार अ కానీ నువ్వాధారమా నువ్వాధారమా నువ్వాధారమా నువ్వాధారమా అని అడిగితే అంది నేను కాదు నేను కాదు నేను కాదు ఎదిగిన తర్వాత పిల్లలకి నలభై ఏళ్ళు దాటినాయండి తల్లిదండ్రులకు అరవై ఏళ్ళు దాటినాయండి ఈ కొడుకులు వచ్చి నాకు ఆధారం నువ్వేనా నా అంటే ఏమన్నాడు తండ్రి అదే చిన్నపిల్లవాడు ఎనిమిదేళ్లవాడు అడిగాడు అప్పుడేం చెప్పాడు అంతేగా ఏర్పడిపోవడం మరి ఇప్పుడు దీనితో అదే లడ్డూ తింటే పోతుందా పోలే ట్రై చేసాడు అన్నీ ట్రై చేస్తాడు వచ్చినవన్నీ ట్రై చేసాడు అసంతృప్తి పోలే ఇదేంటిది ఇది ఏం చేసినానా అసంతృప్తి పోవడం లేదేంటి నాకు స్ఫురించినవన్నీ చేశాగా నేను తోచినవన్నీ చేశాగా కానీ ఏం పోలా అసంతృప్తి స్వరూప జ్ఞానాన్ని పొందండి నేనది అవ్వండి ఇని సాధ్యం కాదు అనే నిర్ణయానికి వచ్చేసాడు అసంతృప్తి చేయగా చేయగా చేయగా చేయగా ఏమైపాడు నేనది అవ్వాలి ఏమైనా సరే అది అయితే తప్పిది పోదు ఇట్లాంటి బలీయమైనటువంటి మోక్షేచ్ఛకి వచ్చేసి దీన్ని మోక్షేచ్ఛ అంటాను ఎవడైతే సాంఖ్య విచారణ ద్వారా ఆధారాధే విమర్శ చేసి అనుభూతి పొందక ఉండదలననే స్థితికి వచ్చేయాలి అప్పుడు వాడికి మోక్ష ఇచ్చగలి వాడు ముమోక్షు అప్పటి వరకు అది కలగడల్లా మరి అటు ఉండపుడు వాడిని ఏం చేయాలి మరి మళ్ళా కింద పాఠమే మళ్ళా యోగ పాఠమే లేదంటే భోగపాఠం కాబట్టి బోధలు కూడా ఎలా విడా ఎవడగట్టబడ్డాయి భోగికి చెప్పే బోధలు వేరే వాడికి ఏమని చెప్తాం యనా ప్రసాదాలు బాగా చేసుకుంటారా ఇవాడు పులిహోర పట్టరా రేపు దద్దోజనం పట్టరా ఎల్లుండి చక్ర బొంగల్ పట్టరా చక్ర అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం ఉండ్రాళ్ళంటే వినాయకుడికి చాలా ఇష్టం పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం హరిద్రాన్నం ఏం బిడ్డా పెట్టకపోయినా పులిహోర ఉండాలా బాబా అమ్మవారికి ఇట్టా చెప్తాడు ఇది కూడా ఒక పద్ధతే ఎవరికి చెప్పాడు భోగి అర్థమైనా వాటికి అట్లా చెప్తేనే రుచిస్తుంది లేకపోతే రుచించదురే బుర్ర తక్కువ ఏదైనా ఒకటే కదరా యానేమన్నాడు గద్దోజనం అయితే ఒకటి అన్నం అయితే ఒకటి పులిహార అయితే ఒకటి చక్కెర పొంగల్ అయితే ఒకట అంతా అన్నంతోనే కదరా తయారు చేసావు అవునా కదా ఏమన్నా వస్తుభేదం ఉందా ఏదుగా ఉన్న అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తే ఏమయ్యా అప్పుడే మారిపోయింది అక్కడేమన్నా వస్తువు అదే దృష్టిని మార్చాము భోగి యోగి జ్ఞాని సో జ్ఞానం అంటే ఏమిటంటే ఇప్పుడు అంతటా బ్రహ్మమును దర్శిస్తే కానీ నా అసంతృప్తి పోదు నేను అది అవ్వాలి ఇప్పుడు ఎట్లా మనిషిని అయ్యానో నేను ఎట్లా అవ్వాలి బ్రహ్మం తప్ప అసంతృప్తికి పోదనమాట వాళ్ళు అంత బలీయమైన అసంతృప్తి కలిగిన ఎంత బలీయమైన అసంతృప్తి అయ్యా అంటే దాని ఎదురకుండా ఏది పెట్టినా సరిపోవాలంటే ఇది వేస్ట్ ఇది వేస్ట్ అది వేస్ట్ అవన్నీ ఓ చాలా విలువైన అదే బ్రహ్మము అనేది ఇటు పక్క పెట్టి దాని ఎదురకుండా ఇది పెట్టేటప్పుడు ఏమైంది కాశీ ప్రయాణం అబ్బా అసలు పెద్ద తల మీరు రాకుండా ఉంటే మీరు ధైర్యంగా ఎంతమంది భార్య మంది చెప్పేస్తారలా అదే దిగిపోయావు ఇంతమంది భార్యల ముందు మీరు ఈ మాట చెప్పారంటే అంటున్నావా లేదా అప్పుడు ఎక్కడ దిగిపోయావు భోగి ఈ మాట నిజంలోంచి రావాలి ఇట్లా చెప్తా నేను తెలియాలి నీకు దృష్టి భేదం ఆ పాత్రోచితమైనటువంటి దృష్టిలో రమించవు ఏమైంది అప్పుడు భోగి వైపు అన్నమాట నీకు నీకే తెలిసేటి చేయాలన్నమాట ఓహో ఇది భోగి దృష్టి భోగి దృష్టి అంటే ఇట్లా ఉంటుంది అనమాట అది దాంట్లో బయటపడలేవు ఎప్పటికీ కూడా ఎప్పటికీ బయటపడలేదు అందుకే స్పష్టంగా చెప్తున్నా విరమించాలి నిరసించాలి ఆ రెండూ లేకపోతే ఎప్పటికీ మారో నువ్వు నువ్వే కాదనుకోవాలి ఎవరు కాదంటాడు వదులుకోవటం అంటే ఇది వదులుకోవడం అంటే ఎక్కడికో పోయి వదిలేదేమి లేదు గంగలో వదిలేసేది అంతకంటే లేదు నీలో ఈ రెండు దృష్టిలో ఉన్నాయి ఒక్కొక్క దాన్ని ఎదగాలను వికాసం పొందాలి వివేకం పొందాలి ఎంతకాలం నేను ఎప్పటికీ టాగే ఉన్నావా ఎంతసేపు ఈ భోగి దృష్టి భోగ్య భోగి భోగ్య భావన ఇది ఎంతసేపు ఏముంటది ఆ శరీర భావన ఆ శరీరంతో ఆ ఇంద్రియ భావన ఆ ఇంద్రియాలతో విషయ భావన ఆ విషయాలతో సాంగత్వం ప్రపంచంలో భోగి ఇంతే గోల ఎంతసేపు దీంట్లోనే దిరుగుతూ ఉంటాడు అండి అర్థమైంది దానివల్ల ఏమైపోయింది తీరని దుఃఖం వచ్చింది ఈ భోగి దృష్టి వల్ల ఏమైపోయింది తీరని దుఃఖం వచ్చింది ఏం చేసినా తీరటం లేదు అంత తీరని దుఃఖం రావాలి నువ్వు జ్ఞానిగా స్థిరపడాలి అంటే తీవ్ర దుఃఖం రావాలంటే ఏంటండి నాకు అర్థం కాదు ఎంత తీవ్ర దుఃఖం వస్తే ఎంత తీవ్ర దుఃఖం వస్తే అంత తొందరగా మరిణామం వచ్చేస్తుంది ఇప్పుడు మనం మారటం లేదంటే కారణం ఏంటి వెరీ బ్యాడ్ అర్థమైందంటే బ్రహ్మానందుడు రోజు దీపారాధన చేస్తావా చేయవా అదే అగ్నిదేవుడు ఇల్లు అంటుకుంటే ఎందుకని వాళ్ళు ఇల్లు ఒకసారి అంటుకుందట బ్రహ్మానందుడు యొక్క ఇల్లు వాళ్ళు ఆవిడేమో విలువైన వస్తువులను జాగ్రత్తగా చేరడానికి కష్టపడుతున్నాడు ఈయనో బయట హాయిగా చిదానందుడిగా నర్తిస్తున్నాడు నాకు దైవ సాక్షాత్కారం కలిగింది అని ఏమిటి బాగా నాట్యం చేస్తున్నావు అంత ఆనంద ఇల్లు అంటుకుంటే ఆవిడ అడిగింద నువ్వు రోజు చిన్న దీపాన్ని వెలిగించి ఆరాధిస్తున్నావు ఆ అగ్నిదేవుడు యథాతథంగా సాక్షాత్కరించాడు ఎవరు సాక్షాత్కరించారు ఇప్పుడు అగ్నిదేవుడు యథాతథంగా సాక్షాత్కరించి నాలో ఉన్న వాటి అన్నింటినీ మాలిన్యాన్ని అంటా ఒకేసారి పోగొట్టేసి చిన్న దీపం అయితే చాలదని నన్ను శుద్ధి చేయడానికి ఆ చిన్న దీపం చాలదని అగ్నిదేవుడు కరుణించి నా మాలిన్యాన్ని మొత్తాన్ని ఒక్కసారి అయితే చేయడానికి సాక్షాత్కరించాడని ఆనందపడిపోతున్నాను మరి ఇప్పుడు ఎవరు బ్రహ్మానందుడు వీడు జ్ఞాని అర్థమేందండి अयो ना इनेव तुझे स्थिति भेद रोजुरी जीवन इला चूस रावाल अब यदा कदा साधे इंदा चवरूप सृष्टि दग्धमार बोब దగ్ధం అయిపోతుంది చిదగ్ని మండలంలో ఇదంతా దగ్గమైపోతుంది కొందండుకుంటున్నావు నువ్వు కొండలహరి సృష్టి నువ్వు చూస్తున్నట్టుగా లేదండి సృష్టి అనేది నువ్వు ఎలా చూస్తున్నావో అలా కనబట్టదు ఎలా ఉందట సూర్యగోళం వల్లే మండిపోతుంది చిదగ్ని స్వరూపం ఆ సూర్యుని యొక్క తాపాగ్నిలో అనంత సృష్టి దగ్గమైపోతుంది अद असल वास्तव नवेमंट आह गुलाबी चटना बा का आधार आह सूर्य वाल चतज्ञ स्वरूपा आश्रच इतना वास्तवाएं जरिपत आ चतज्ञीभूत आ चतग्निस्वरूप दर्शेवा ज्ञा अंत विश्वा, वा, विश्वा दर्शिस्ट वाड़ी दृष्टि तेजस्वी तेजस्वे तेजस्वी अव आत्मस्वरूप ब्रह्मस्वरूप सूर्य अला दर्शन आय मैं चूसा ఈ సూర్యుడు ఎప్పుడు వస్తాడు రా బాబు ఈ సన్ బాత్ ఎప్పుడు చేద్దాంరా బాబు ఆ బీచ్లో ఎవరు పడుకుందాం రా బాబు ఏమయ్యోపుడు కడలేదు అందుకని భారతదేశంలో నో సన్ బాతింగ్ మనం సన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం మనకంటే ముందే వస్తాడు ఆయన ఎదురు చూడాల్సిన అవసరంలాని ఆయన భోగ్యంగా చూడాల్సిన అవసరం లేను ఆయనే త్రిమూర్త్యాత్మకం త్రిశక్యాత్మకం త్రిలోకములకు అధిపతి కాబట్టి మనదంతా కూడా ఆరాధనా పద్ధతి దైవీభావన దివ్యత్వ భావన నువ్వు కూడా దివ్యత్వమేరా బాబు జీవుడు అనుకుంటున్నావు దీవుడు కావు సాక్షాత్తు ఆ దివ్యత్వమే సాకారం అయితే నువ్వు అయ్యావు సాకారమైతే నువ్వయ్యావు నిరాకారమైతే ఆదిత్యుడు అయ్యావు నిరాకార స్థితిలో ఆదిత్యుడు సాకార స్థితిలో ఏం తేడా ఉంది ఆయన చతగ్నిలో మండిపోతున్నాడు నువ్వు అదే చతగ్నిలోనే మండిపోతున్నావు భస్మీభూతం అయిపోతావు మరి ఎంతేడా ఉంది మీ ఇద్దరికి ఏం లేదుగా కాబట్టి నేను దివ్యాత్మస్వరూపుడు ఈ దృష్టితో తనను తాను చూసుకోవడం మొదలైంది యానయ్యేటప్పటికేమయ్యాడు తనను తాను దర్శించగలిగే సమర్థత వచ్చింది యోగిగా ఉన్నప్పుడు అది అది ఎక్కడో కడా ఉంది పొందాలి యోగించాలి ఏకత్వం పొందాలి నేను భిన్నంగా ఉన్నాను జ్ఞానయ్యేటప్పటికేమయ్యాడు అధిపో విశ్వభావన నేనే అధిష్టానం అప్పుడు ఈ జానాభిత్రుడి దేహం నేనన్నాడా ఆ జానాభిత్రుడి దేహంలో ఉన్న మళ్ళా ఇంద్రియాలు నేనన్నాడు దేహ ఏకంగా దేహమే నేను కాదు అని ఒక మాటతో చెప్పేశాడు ఇప్పుడు శరీరం నేను కాదు ప్రాణం నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు ఈ స్టోరీ అంతా చెప్పాడా జ్ఞానస్థితికి వచ్చేప్పుడు ఇవన్నీ లేవు ఎందుకని నిరసించేసాడు నిరసనలో మళ్ళా విచారణ ఉండదు విరమించడంలో విచారణ ఉంటుందేమో కాని నిరసించడంలో విచారణకు అవకాశమే లేదు కాబట్టి విచారణ చేస్తున్నానండి అంటే ఎక్కడ ఉన్నావు ఆ భోగి యోగి ఏం చెయ్యాలో విచారణ చేస్తున్నానండి అన్నాడు ఏమయ్యాడప్పుడు అయిందండి విచారణ చేశాను విరమించేసానండి అయిపోయి నిరసించడమే భాగ్యం వేస్ట్ అని డిసైడ్ చేసేసా విచారణ చేసి ఏం చేశాను వేస్ట్ అని తేల్చాను వదిలేస్తా జ్ఞానివే వదల్లేవు యోగిగా ఉండటానికి అవకాశం మళ్ళా భోగి వే అర్థమేదండి యోగి మధ్యస్థితి అనమాట అక్కడే ఉండటానికి అవకాశం లేదు అర్థమేదండి అయితే కర్మయోగా పడిపోతాం మళ్ళా అంతే లేదంటే జ్ఞానయోగంలో ఎక్కాలి మధ్యలో అటు ఇటు ఉండటం కుదరదు ఓలటైల్ బిజినెస్ లేదు అర్థమేదండి ఇట్లా ఎదగాలి ఎప్పుడైతే ఇంకా నేను మహావాక్య విచారణ చేస్తున్నానండి ఇంకా నేను ఆత్మ విచారణ చేస్తున్నానండి ఇంకా నేను పంచకోశ విచారణ చేస్తున్నానండి అన్నాడు ఏమయ్యప్పుడు అంతే ఎంతసేపు అదే నువ్కే అనుకుంటూ ఉంటావు అది నేను యోగినయ్యా యోగినయ్యోగ్ఞానయ్యా ఊహ మాత్రమే భావన మాత్రమే అంతేగాని వాస్తవానికి ఎక్కడ ఉన్నావు కాకరకాయ కూరలా బెల్లం వేసాడా లేదా అది పోలే మరి ఏం జ్ఞానివయ్యా అయ్యావా అవలేదు అయితే ఏమైపోయావు నిరసించల్రెడీ విచారణ చేసి చూశా ఇందులో ఉపయుక్తమా విలువైన జ్ఞానం ఉందా లేదా అనేది ఒకసారి చూస్తే తెలిసిపోలేదా తెలిసిపోయింది నేట్టేశాను వేస్ట్ అంతా ఒకసారి తీసేశాను మళ్ళా ఒకసారి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసినాక మళ్ళా మళ్ళీ అంత కింద బారమోసి మళ్ళీ ఇస్తావా సార్ ఏం చేసావు ఇల్లంతా ఊడ్చావు పనికి రాందంతా డిసైడ్ చేశావు విచారణ చేసావు ఎత్తే అవతల బార పోసావు ఎత్తి అవతల బార పోసినాక మళ్ళీ గుర్తు వచ్చింది ఇప్పుడు ఏం చేశావు వీడు జ్ఞానవుతాడు మళ్ళీ ఎక్కడ కొడితే ఎక్కడ తేలేడు మళ్ళా భోగిలు ఇది వచ్చిందా కాదు అర్థమైంద ఇలా పడిపోతూ ఉంటాడు అలా పడిపోకుండా ఉండాలి ఇలా ఆధార ఆశ్రయ పద్ధతిగా అధిష్టాన పద్ధతిగా ఉన్నంత వరకు నీకు ఈ గోళలు తప్పదు ఎత్తిపోత గోలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎత్తిపోతంటే తెలుసా ఏమిటి తెలుసా ఎవరికైనా ఎత్తిపోతల ధాన్యం పోసే రకరకాలున్నాయి మీరు చెప్పండి మీరు చెప్పండి దానికి అన్వయం ఏ నేను धान दिकोनी अधाने पक्कोट आ प्रक्रिया पेरूट निजा एसे अति अभी भसम भसमं मिगल्या భస్మం అయిపోయినాంగా ఏమైనా మిగిలినయ్యా అని మర్నాడు ఎళ్ళు ఏం చేస్తాడు ఆ అంతా ఎత్తిపోస్తాడు ఆ భస్మరాశనంతా కూడా అప్పుడు కనుక అందులో కొన్ని మిగిలిన కనబడు ఎరెవరెవరెవరెవరే ఇంకా పోలేదు ఈట భస్మం కాలేదు కాబట్టి వీటిని పట్టుకుపోయి ఏం చేయాలి దాంతో సర్వ నాశనం చేయాలట మిగల్చకుండా పోవాలయ్యాక్కే పెట్టాల స్ఫురణ నీకు ఆ స్ఫురణను అందించడం కోసం పెట్టా లేచ మాత్రం కూడా మిగలకుండా పోవాలి నీకు లాభం లేదు తెలుసుకోవడం ఎంతకాలమో తెలుసుకున్నాను అవ్వాలనుకున్నా అయ్యాను ఇప్పుడు నా గోలేంటి ఇక లేవాలే ఇక పోవాలే